శ్వాసన ఉండాలి సో మెకానికల్ గా కర్మ చేయటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు చాలా అల్పమైన ప్రయోజనం జ్ఞానరహితం కర్మ ఈ కర్మ ఏకావత్ ఫలం దీని ఫలము ఇంతే ఎకానమీ క్లాస్ లో ప్రయాణం లాంటిది సో వీళ్ళు ఈ విమానం వల్ల కూడా ఏం చేస్తారంటే మీకు చాలా సగం టికెట్లో మీకు ఇచ్చేస్తూ ఉంటారు పదివేల రూపాయల టికెట్ మీకు ఐదు వేలకే ఇచ్చేస్తున్నాం అని అటు ఇచ్చేస్తున్నాం మీరు వెళ్ళి ఇది ఏదో బానే ఉంది కదా నా టిక్కెట్కు కొన్నాను అది వాడు ఏం వాడు దాన్ని కండిషన్స్ ఎలా పెడతాడంటే ఇంకా అది ఒకసారి మీకు టిక్కెట్ వాడు రాసి ఇచ్చేదంటే అది ఇంక ఇటు చెప్పడానికి వీల్లేదు అటు తిరగడానికి వీళ్ళదు నో క్యాన్సలేషన్స్ ఎలా నో చేంజెస్ ఎలా తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నో ప్రయారిటీ ఇన్ సీటింగ్ ఎలా ఉండదు సీటింగ్లో మళ్ళీ ప్రయారిటీ ఉంటుంది you can choose ద సీట్ దట్ ఈజ్ నాట్ అలౌడ్ అంటే నువ్వు ఈ టికెట్ కొనుక్కో అక్కడ నీకు ఒక కప్పు కాఫీ ఇస్తావు అది తాగేసి అలా దిగేసి వెళ్ళిపోండి కానీ అడ్వర్టైజ్ చేసేప్పుడు మాత్రం అలా చెప్పరు సో ఈ రకంగా భోగాలన్నీ ఇలాగే ఉంటాయి ఏ భోగమైనా కూడా అలాగే మూడు మూడు టికెట్లు కొంటే ఓ టికెట్ ఫ్రీ అంటాడు ఆ ఫ్రీ టికెట్ వాడికి మంచినీళ్ళు కూడా ఇవ్వరు సంథింగ్ లైక్ దాట్ సంథింగ్ లైక్ దాట్ ఇట్ మే నాట్ బి ఎగ్జాక్ట్లీ ఇది సేమ్ బట్ ఐటెన్ యూ ఈ భోగములు అన్నవి దే చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటాయి ఈ ఫైవ్ స్టార్ హోటల్ కల్చర్ ఉంటుంది చూసారా వెరీ ఆర్టిఫిషియల్ దే ఆర్ అసెంబ్లీ కోట్లు స్టైలు బూట్లు వేసుకుని అసెంబ్బుల్ అవుతారు high and the high and soul as they dance together pure and artificial plastic culture ekkada saram undadu chala nissaranganga untundi hrudayallo bolanta machini untundi drudhamaina bagadleshalu untayi evvudiki manushyantu undadu ah so but just self deception and the deception of the others మోస్ట్ కృత్రిమైన జీవన విధానం జీవనశైలి చాలా నిస్సారంగా ఉంటుంది మీ జేబులో డబ్బులు ఉన్నాయనుకోండి హాయ్ హాయ్ అంటూ ఫ్రెండ్లీ మీ జేబులో డబ్బులు లేవనుకోండి యూ విల్ బి డంప్డ్ ఇన్ నోట్ హాయ్ సో ఈ భోగములు సుఫలము అపేక్షణీయము కావు ఆయన అదే అంటారు కామ కార్యం వీడి పుణ్యం సంపాదించి ఏదో అప్సరసలు స్వర్గము అని అన్నారే కామ కామ్యకర్మ కదా అది కామ కార్యం కామన చేతన కదా వాడు తెలుసుకున్నాడు ఈ కామన్ ఎందుకు వచ్చింది వీడి స్వర్గానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అసలు మనిషి ఉండండి స్వర్గం వ్యక్తపెట్టిన స్వర్గం ఉంటుంది ఏదో హైపోథిటికల్ ఇమాజినరీ అని మీకు అనిపించదు క్లబ్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది మీ మనిషి ఇంట్లో రాత్రిపూట చక్కగా వేడిగా అన్నం వండుకుని చారు మజ్జిగా పెట్టుకుని లైట్ గా భోజనం చేసి భార్యా పిల్లలతో హ్యాపీగా ఉండి పదింటికి కొడుకుని పొద్దున్నే లేదు కొంచెం చెప్పము యోగాసనాల వేసుకుని వై హాంతి హీ గోస్ట్ క్లబ్ ఎందుకు వెళ్ళాడు చెప్పను ఎందుకంటే ఇంట్లో నైస్ సింపుల్ లైట్ డిన్నర్ హీ డెజర్ట్ లైక్ హీ వాంట్స్ సమ్ స్పెషల్ కైండ్ ఆఫ్ డిన్నర్ సెన్ గుడింది హోటల్ తర్వాత ఇంట్లో ప్రశాంతంగా భార్య తోటి పిల్లలతోటి కబుర్లాంటితో కొత్తసేపు కాలం చేత చేస్తే దట్ హీ డజంట్ లైక్ హీ వాంట్స్ టు డాన్స్ హీ డాన్స్ ఫ్లోర్ టు మ్యూజిక్ అండ్ డ్రమ్ కంపెనీ డ్రమ్ కి తగ్గట్టుగా హీ వాంట్స్ టు డాన్స్ హీ వాట్స్ టు డ్రింక్ ఫోర్ హీ గోస్ టు క్లబ్ ఓకే క్లబ్ వెళ్ళాడు వెయ్యి రూపాయలు ఐదు వేలలో ఖర్చు పెట్టాడు ఈ వెయ్యి రూపాయలు కనుక వాడు దానం చేసినట్లయితే మహాపుణ్యాన్ని సంపాదించవచ్చు ఐదు వేల రూపాయలు ఖర్చు పెడితే ఎన్నెన్నో ధర్మ కార్యాలు సేవా కార్యాలు చేయొచ్చు అవి చేయటానికి మనసు ఒప్పడం అక్కడికి వచ్చేవాడికి పావులా ఇద్దామా రూపాయి ఇద్దామో అని ఆలోచిస్తాడు క్లబ్లో మాత్రం ఐదు వేలు దమ కడితే కానీ వాళ్ళ రాని మనం క్లబ్ అని నేనంటున్నా కసీనో ఒకటి ఉన్నాయి అంటే అసలు ఆ మాట నేను లేవనెత్తలే చుట్టుపక్కల ఏం లేవు కదా ఈ మధ్యనే ప్రభుత్వం వారు డిస్కో ఎవో ఓపెన్ చేస్తున్నారు వాటిదే విడు వాటి సిట్ చాలా ఉత్సాహంగా వెళ్తారు ఐదు వందలు వెయ్యి కట్టుబడి లోపలు ప్రవేశిస్తారు వాట్ దే విల్ డూ ది డ్రింక్ అండ్ జంప్ ఇచ్ ఈస్ కాల్డ్ డ్యాన్సింగ్ దట్ ఈజ్ వాట్ దే డూ దా సో ఒళ్ళు మరిచి మట్టెక్కి ఒళ్ళు మరిచి డ్యాన్స్లోవి చేసి సో అన్ని అసందర్భపు కార్యాలని చేసి రాత్రి ఒంటి గంటకో రెండింటికో ఇంటికి తయారవుతారు అండ్ దే కాల్ ఇట్ హ్యాపీనెస్ ఇజ్ ఇట్ హ్యాపీనెస్ నెవర్ సో అవిద్య అజ్ఞానం తప్ప ఇంకేమీ లేదు సో ఈ క్లబ్బు లేకపోతే కసినో స్థానంలో స్వర్గం పెట్టండి మీరు వేదానికి మొహమాటం ఏముంది స్వర్గం స్వర్గాన్ని నిందించడానికి జ్ఞానకాండలో మొహమాటం ఏం లేదు దాన్ని కూడా స్వర్గాన్ని కూడా నిందిస్తారు అవిద్య కామ కార్యం స్వర్గానికి ఎవరు స్వర్గం ఎవడైతే తన హృదయంలో శాంతిని సుఖాన్ని దర్శించటం చేత కాదో వాడికి క్లబ్ కావాలంటే ఇహలోకం అయితే క్లబ్ అన్నారు పరలోకమైతే స్వర్గము అన్నారు అవిద్య కామ కార్యం హిథింగ్స్ మనిషి అయి సుఖము శాంతి తన హృదయంలో కాకుండా బాహ్యమునందు ఉన్నది ఆ బాహ్యం ఏదైనా అవ్వచ్చు అది క్లబ్ అవ్వచ్చు కెసీనో అవ్వచ్చు లేకపోతే స్వర్గం అవ్వచ్చు మొత్తానికి బాహ్యంలో ఉంది అని వాడు అనుకున్నంత కాలము వాడు అజ్ఞాని తప్ప మరొకటి కాదు అవిద్య కామ కార్యము కనుక అతహా అసారం అజ్ఞానం నుండి కామను నుంచి చేసిన కర్మ ఫలంగా లభించినటువంటి భోగము అసారం నిస్సారమైనది దాంతో సారము లేదు నిజానికి మీరు ఆలోచించండి మనిషి కనుక భోగాన్వేషణ మానేస్తే వాడి జీవితంలో దుఃఖం అంటే ఏమిటారు అక్కడ పొగాన్వేషణ చేయటం వల్లనే ఇంతటి దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది యు స్టాప్ సీకింగ్ క్లెషర్ యు విల్ నాట్ నో వాట్ ఇస్ పెయిన్ ఇన్ లైఫ్ ఐ మీన్ ఫిజికల్ పెయిన్ ఉండొచ్చు అనారోగ్య కారణంగా ఫిజికల్ పెయిన్ ఈజ్ నాట్ ది ఇష్యూ ఫిజికల్ పెయిన్ ఎప్పుడు ఇష్యూ కాదు మీరు ఆలోచించండి ఫిజికల్ పెయిన్ ఎప్పుడు ఇష్యూ కాదు ఇప్పుడు ఉదాహరణకి జ్వరం వచ్చిందనుకోండి ఆ జ్వరం వస్తే నష్టమే వచ్చింది ఇప్పుడు మనం నాలుగు రోజులు మనసు మీద ఉంటే ఏమీ అభ్యంతరం ఏమీ ఇబ్బంది ఏం లేదు మనం లేకపోతే ఎక్కడైనా సంసారంలో ఏది ఆగిపోదు మంచిది లెట్ మీ టేక్ రెస్ట్ అని అనుకోండి ఆ జ్వరం పెద్ద సమస్యేం కాదు ఏదో మందు వేసుకుంటే తగ్గిపోతుంది వీడికి జ్వరం రాగానే హీ హ్యాస్ సో మెనీ ఎమోషనల్ ఇష్యూ నెంబర్ వన్ నేను ఆఫీస్కి వెళ్ళకపోతే ఎలాగా లేకపోతే మరో పని ఆగిపోతుంది అక్కడ బిజినెస్ దెబ్బతింటుంది ఇక్కడ వీడికి నేనేమో కలుస్తానని చెప్పాను అది వెళ్ళకపోతే ఆ పని చెడిపోతే దాంట్లో అంత నష్టం వస్తుంది అని తర్వాత అదొక దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇష్యూ ఇంకా వీటికంటే చుట్టుపక్కల వాళ్ళందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారు నా ప్రార్థన ఇలా ఉంది దెన్ మోర్ ఇష్యూ ఐఎమ్ ది మోస్ట్ అన్ఫార్చునేట్ ఫెలో దేర్ ఫర్ ఐ గాట్ సేవర్ దేర్ ఈస్ బ్యాడ్ లక్ ఇన్ మీ ఇన్ మై కుండల్ ఏదో గ్రహాలు ఏదో తేడా చేశాయని చెప్పినే నాకు ఏ అనారోగ్యం ఇవన్నీ కలిపి దే మేక్ కైండ్ ఆఫ్ ఇమోషనల్ పెయిన్ పర్సెంట్ అండ్ దట్ ఈస్ డిఫికల్ట్ టు హ్యాండిల్ ఫిజికల్ పెయిన్ ఈజ్ నాట్ డిఫికల్ట్ టు హ్యాండిల్ అందులో ఎస్పెషల్లీ నవేడేస్ బాగా సైన్స్ అది అభివృద్ధి చెందిన కాలంలో మందులోవి ఉంటాయి ఫిజికల్ పూర్వం వాళ్ళు పాపం అలా ఫిజికల్ పెయిన్ అలా సహిస్తూ ఉండేవారు లెస్ ఇమోషనల్ పెయిన్ ఉండేది ఫిజికల్ పెయిన్ సహించక తప్పేది కాదు పన్ను పోటు అలాగా, ఏదో రామా రామా అనుకుంటే అలాగే కష్టపడేది సో ఇప్పుడు పన్ను పోటు వచ్చిందనుకోండి ఎవడు కష్టపడుతుంటే కష్టపడి ఓపిక ఎవడుకున్న వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు వాళ్ళు ఇటు ఒకటి తేల్చి పరుస్తారని పన్ను పోట్టుతో ఇలా పట్టుకుని చలవార్లు బాధపడి వాళ్ళు ఉన్నారు ఈ కాలంలో అంత మాయకులు లేరు దట్ పీరియడ్ ఉదో కానీ ఈ రోజుల్లో physical pain is not the issue at all it is the emotional pain which is the issue and the entire emotional pain has its origin in ignorance kanuka so avidya asaram evita ignorance yokka oka sample okadu cheppandi vashyam vashya vishayam ullalo sukha shantulu galavu అది ఆ ఇగ్నరెన్స్కి చక్కటి దృష్టాంతం కనుక అసారం దుఃఖ మూలం అసారమైతే పర్లేదండి అసారం అయితే పర్లేదు పోని రాత్రి మీరు క్లబ్కు వెళ్ళారు రాత్రి రెండింటిగా మూడింటిగా ఇంటికి వచ్చారు దెర్ వాజ్ నథింగ్ ఇన్ ఇట్ ఓకే డజంట్ మ్యాటర్ దుఃఖమూలం డజన్ స్టాప్ దే ఇట్ బికమ్స్ ద బేసిస్ ఫర్ ఫ్యూచర్ పెయిన్ కనుక ఈ బాహ్య భోగముల ఎందు యుక్తి సారము లేదు మనిషి బాహ్య భోగముల వెనుక పరిగెత్తులు మానేస్తే వాడికి దుఃఖమంటే ఏమిటో వాడి ధరికి కూడా చేరదు ఇది నింద్యతే అని ఈ విధంగా ఈ భోగ భోగములను స్వర్గ భోగంతో సహా పరలోక భోగాన్ని నిందించారంటే ఇంకేహలోక భోగాన్ని నిందించమని వేరే వైరాగ్యం కోసం ఆ స్వర్గాది భోగములను కూడా నిందిస్తున్నారు నింగితే తర్వాత ప్లవా వినాశిన ఇత్యథడ ఆ ప్లవ శబ్దము చాలా చక్కటి శబ్దము దానికి శ్లేష పన్ ఉంది ప్లవా అంటే పడవనో అర్థం ఉన్నది ప్లవ అనే ధాతువుకి నశించుట అని కాబట్టి ఇవి ప్లవములు అంటే నశించిపోయేవి ఏ భోగమైనా అలాగే ఉంటున్నాను భోగం ఏదైనా మనకి ఎందుకు పనికి రాకుండానే ఉంటుంది ఇప్పుడు భోజనం అయిన తర్వాత ఐస్ క్రీము జస్ట్ సింపుల్ భోగానికి దృష్టాంత తడిపడినా భోజనం చేస్తాడు ఈ సపోజ్ టు ఈ సమ్ ఎయిట్ హండ్రెడ్ క్యాలరీస్ ఈ అది ఆల్రెడీ కనిషన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అప్పుడు దెన్ డెజర్ట్ అని ఈ ఐస్ క్రీమ్ ఒకటి తీసుకొచ్చి ఐస్ క్రీము చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అవునండి దేన్ని సోమ చిత్ర ముందనుకుంటాడు అక్కడి నుంచి ఐస్ క్రీమ్ అనే మాటలు వచ్చినప్పుడు ముందనుకుంటాడు అంటే ఇదంతా స్వామీజీ స్వానుభవం మీద చెప్తున్నారని మీరు అనుకుంటే అనుకోవచ్చు ఏం పర్వాలేదు నేను ఇవన్నీ చూసిన వాడినే ఒక రకంగా ముందేమనుకుంటాడు అంటే ఐ డోంట్ నీడ్ దట్ ఐస్ క్రీమ్ వాట్స్ ఫర్ ఐస్ క్రీమ్ ఐ డోంట్ నీడ్ ఇట్ అని అనుకుంటాడు అక్కడి నుంచి అలా సర్వ్ చేసుకుంటూ వస్తే దిగురికొచ్చా ప్లీజ్ హ్యావ్ అన్ ఐస్ క్రీమ్ అంటే ఏదో అనో ఐ డోంట్ అని నిమ్మడంగా అంటాడు అంటే అలా కాదు తీసుకోండి అరే షుడ్ హ్యావ్ ఐస్ క్రీమ్ అని అనగానే హీ నీడెడ్ జస్ట్ ఎల్ ఇట్ ఇల్ ఫ్రాడింగ్ ఓన్లీ దట్ ఈస్ ఆల్ హీ నీడెడ్ దెట్ ఫుడ్ హీ టేక్స్ ఇట్ తిన్నా నేను ఒకసారి అలాగే తీసుకున్నా వనీలా వాట్ ఈస్ దిస్ వనీలా వనీలా ఇస్ నాట్ ఫుడ్ మిల్క్ ఉంటుంది షుగర్ ఉంటుంది ఏదో సమ వీట్ పౌడర్ ఉంటుంది దే ఆర్ ఆల్ ఫుడ్ వనీలా ఇస్ నాట్ ఫుడ్ వనీలా వాట్ ఈజ్ వనీలా వ్యానిలిన్ అని ఒక కెమికల్ మేము చేసేవాళ్ళం ఇప్పుడు కెమికల్ అండి రింగిన్న రింగిజిజి ఎవరో సబ్స్టిట్యూట్ అండి ఆరోమాటిక్ కెమికల్ అది వేస్తాడు ఎందుకండి వీ డోంట్ నీడ్ ఇట్ ఇట్ హ్యాస్ నో ఫుడ్ వాల్యూ జీరో ఫుడ్ వ్యాల్యూ అది అది వేస్తాడు వేస్ట్ ఏమిటి అవుతుంది అది టాక్సిక్ కాదు టాక్సిక్ అవునో కాదో ఈజ్ ఇట్ ఫుడ్ నో దెన్ వై షుడ్ ఐ ఈట్ ఇట్ దో నో ఇట్ హ్యాస్ అ ఫ్లేవర్ చూసారు అప్పుడే wrong track lo padipoyadu so avval nila then that vanilla vanilla it has a very dangerous property of producing excess acid in the stomach and jadu intiki velli kadu lo mantaga undi ani padukuntaru and then this ice cream protein ki pesar untu untundi 500 calories untundi it is denser with calories that is exactly what he doesn't mean so ee raganga day after day ice cream tinna parava the avasalu toluna o roju epdeina parava leddu day after day ice cream tinukuntapo the blood vessels konchin thick ga hotayi ha i need not say any further dukkhamoolam suppose you say i don't need it you are the ఏదొచ్చి ఆ టెంప్టేషన్ ఓవర్కమ్ చేయాల్సి ఉంటుంది దేర్ లైఫ్ ద ట్రిక్ మీరు విత్ సమ్ డిఫికల్టీ ముందు ఓవర్కమ్ చేస్తారు టెంప్టేషన్ తర్వాత స్పాంటైనియస్లీ యూ నో యూ డోంట్ నీడ్ ఇట్ ముందు ఇట్స్ ఎ డిసిప్లిన్ లేటర్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ ఐ నో ఐ డోంట్ నీడ్ ఇట్ థ్యాంక్ వెరీ మచ్ ఐ అప్రిషియేట్ యు ఆఫరింగ్ ఐ అప్రిషియేట్ ఇట్ బట్ ఐ నో ఐ డోంట్ నీడ్ ఇట్ once i know it as a fact that i don't need it then it is not even a temptation temptation me maateledu asalu temptation eda kadashi upvasam taru vratanga nisthalo unna vallu vallaki isukochi me swargam nunchi indrudu amrutam isukochi offer cheyalanu puttobodu monodbodana kono manchini nindage devudu ko namaskaram chesi snanam chesi aa taruvata edaina phalaharana chestaranta who is happy he is happy i tell you ఎవడు తక్కువ భోజనం చేస్తాడో వాడు హీస్ ది హ్యాపీ పర్సన్ ఎనీడే మహా ఓ మహాత్వం అంటూ ఉండి వాళ్ళ కృషికేశ్లో కమ్ ఖాకే కోయిన నహిమరా స్వామీజీ సల్హాన్ రహో కమ్ ఖాకే కోయి నిమరా అని అంటుండే వాళ్ళు నాతోటే అని గారు మంచి పాఠాలు అవి చెప్తూ ఉంటావు భోజనాలు అవి వాళ్ళు చెప్తారు వట్ ఈస్ వాయింట్ యూ షుడ్ అని నాకు ఉపదేశం చేశారు సో సో ఖానా అది ఒక దృష్టాంతంగా చెప్పారు ఇట్ అప్లైస్ టు ఇది అదర్ భోగ ఖానా దృష్టాంతం చెప్పడం ఈజీ మిగతావి అదర్ థింగ్స్ వన్ హ్యాస్ టు వర్కౌట్ పర్మిషన్ పర్ వినాశ ఇవి ఎందుకు మిగిలివి కాదు దేహధారణ కోసం ఏ రకం ఎంత అవసరమో అంత స్వీకరించేసి యుస్ గెట్ సేషియేటెడ్ అట్ ది ఎర్లియెస్ట్ సాటిస్ఫైడ్ ద ఇన్నర్ స్ప్రింగ్స్ ఆఫ్ హ్యాపీనెస్ will be tapped they will come up real joy will real joy ernadi bhoga nirakaramallo untundi gaane bhoga ni sweekarinchatamlo ulliyayundhi andre podena nithrala icha nam kondi chaala lazy ga velli oka pafithagi paper mundese so kucchunnaru kondi that is one inkodadu levagane utsahanga nithralestadu nithra rendu rakalu తామస నిద్ర సాత్విక నిద్ర అని ఉత్సాహంగా నిద్రలేస్తే ఆ నిద్రకి సాత్విక నిద్ర అనిపేరు లేజీగా నిద్రలేస్తే సిక్స్ అవర్స్ పడుకున్న తర్వాత కూడా ఇంకా లేజీగా నిద్రలేస్తే దానికి తామస నిద్ర అనిపేరు సో వీడు తామసన ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఇంకొకరు ఉత్సాహంగా నిద్రలేస్తాడు పళ్ళు కమేసుకుని సూర్య నమస్కారాల్లో లేకపోతే బైఠక్లో లేకపోతే ఒక హాఫ్ అన్ వాకింగ్ చేసేస్తాడు వస్తాడు వచ్చి చక్కగా స్నానం చేసి దేవుడికి సూర్యుడికి ఎదుట నమస్కారము లేకపోతే దేవుడికి ఏదైనా పుష్పములు సమర్పించి ఆ తర్వాత హీ విల్ హ్యావ్ హిస్ బ్రేక్ ఫాస్ట్ హ్యాపీని హూ ఈజ్ మోర్ హెల్దీ పర్సన్ హూ ఈజ్ మోర్ ఎంజాయింగ్ పర్సన్ మనకు ఏమనిపిస్తుందంటే ఈ లేజీగా ఉన్నాడే హీఈస్ ది ఎంజాయింగ్ పర్సన్ అనిపిస్తుంది హిచ్ ఈస్ రాంగ్ దేర్ ఈస్ నో జాయ్ అని దెర్ ఈస్ సిక్నెస్ అని ఇట్ ఈ భోగాలన్నీ అలాంటివే వాటిల్లో దేంట్లోనూ సారము లేదు వినాశినహ దుఃఖ दुखा की मूलस्मा अस्थिरा प्लवा वर्णच अदृढ़ा प्लवा अ दृढ़ा हि अंत बिकाजन अर्थ स्वर्गा अदृढ़ा अंत दृढ़ दृढ़ं का अस्थिरा ఈ భోగములలో ఉండే పెద్ద దోషం ఏమిటంటే అస్థిర భోగాల్లో ఉండే ఇంకో దోషం మీరు పాయింట్అవుట్ చేస్తానని మీరు గమనండి అంటే మీరెవరు చాలా భోంగుల ప్రతికరకు నేను చాలా స్థిరత్వం ఉంటాం ఐ గుడ్ మూడ్ హార్వర్డ్ ఆల్సో ఎందుకంటే చూడండి ఇంద్రియములకు పాఠాభం ఒకటి ఉంటుంది వేరీ కెపాసిటీ ఈ భోగములను అవి తట్టుకోలేవు ఇంద్రియాలు ఇంద్రియాలు వీకెండ్ అయిపోతూ ఉంటాయి సర్వేంద్రియాణం జలయంతి తేజహాని కానీ నచికేతసుడు ఈ కఠోపనిషత్తులు మీరు ఏ ఇంద్రియంతో భోగాన్ని అనుభవిస్తున్నారో ఆ ఇంద్రియము అలా రోజురోజుకి కూడా దాని సామర్థ్యం క్షీణించిపోతూ ఉంటుంది అంచేతనే యు ఎంజాయ్ మోర్ ఇన్ ది యంగ్ బికమ్ ఓల్డ్ క్విక్ యవ్వనంలో బాగా భోగాలను అధికంగా ఎంత అధికంగా ఒక వ్యక్తి అనుభవిస్తాడో అంత తొందరగా వాడు ముసలితనాన్ని నెట్టి మీద వేసి రోగిస్తేవాడు అయిపోతుంది మరియు ఒక మీరు భోగాలను యవ్వనంలో అనుభవించాడనుకోండి ఆ టీయర్స్ బికమ్స్ ఓల్డ్ ప్రొపోర్షన్ ఇట్ లైక్ ఎందుకంటే ఇంద్రియములకు మనస్సుకి భోగాలు కావాలి ఇంద్రియాలు భోగాలను తట్టుకోలేదు The gap, the gulf between body and the mind is a huge gap. If you don't want to eat this <laughs> point, you don't want to eat heavy meals. <laughs> If you don't eat any food, you don't want to eat. If you don't eat heavy meals, you don't want to eat heavy meals, your stomach is protesting. Stomach, I cannot handle anymore. Already, it protests. Heaviness, isn't it? What is heaviness? The body is protesting. Stop it, I say, stop it. And the body protests just don't. Know. Body gives a signal. Heavy and I cannot handle it anymore. Please stop it and signal is true. But mind, the ambition of the mind and the capacity of the body are two different things. There is a gulf between the two. Mind, I want to know that. No, no, no, heavy, you can't show heavy, we can handle it. Therefore... desert is in place uh, this is disrupting something very interesting so he goes for a desert 500 calories he goes for extra 500 600 calories already he is heavy why he should do that and the, the gap between mind and body is there so that need to recognize that the body signal should be respected not the mind So, these are some of the issues involved in ప్లషర్స్ అస్థిరా ఇదికే ప్లషర్ అని అనిపిస్తుంది తప్పించి వెరీ సూన్ ఇట్ మెటార్ఫోసెస్ ఇన్ టు పెయిన్ చాలా తొందరగా కొత్తవకాయలాగా నాకు కొత్తవకాయ అంటే ఇష్టం కొత్త వకాయ ఇష్టం కదా అని మీరు మామూలు ఏదో ఒకసారి కొనవాలేదు సరేలే అస్తవాళ్ళు ఉంటుందా కొత్త అవకాయని చెప్పేసి వీరు కొద్దిగా లిమిట్ దాటి దానిని భక్షించారంటే వీళ్ళు సఫర్ ఫర్ ట్వంటీ అవర్స్ ఇమీడియట్ గా స్టార్ట్ అయిపోతుంది సఫరింగ్ అందులో ఎసిడిటీ ప్రాబ్లం ఉందంటే ఇంకా చెప్పక్కర్లేదు ఇమీడియట్లీ ఇట్ స్టార్ట్ సో అస్థిరా దాంట్లో ఉండే ప్రెషర్ చాలా ఫికిల్ గా ఉంటుంది ఫికిల్ చాలా అస్థిరంగా మెరుపు మెరిసినట్టుగా ఉంటుంది ఆ తర్వాత దుఃఖమే స్థిరంగా మిగిలి ఉంటుంది యజ్ఞరూపా యజ్ఞాన్ని గురించి అలా వర్ణించారు యజ్ఞం అంటే కామ్య యజ్ఞం ఒక కామన కోసం చేసుకున్న యజ్ఞం ఎందుకంటే ఆ కామన దశరథ మహారాజు గారు పుత్రకామ్యష్టి చేసి కొడుకుల్ని కన్నాడు ఆ కొడుకులతో ఆయన ఏం సుఖపడ్డాడు ఏమైనా సుఖపడ్డాడు అంటారా వియోగంతో మరణించాడు సో ఉంటే మీకు యజ్ఞము యజ్ఞ ఫలము అన్నదానికి దృష్టాంతం చెప్పారు యజ్ఞ రూపాయ యజ్ఞ రూపాన్ని అందాము యజ్ఞ రూపాయ నిర్వర్తకా అష్టాదశ ఈ ప్లవములు ఉన్నాయే ఈ ఫలములు వీళ్ళని అక్కడ రుద్విక్కుల రూపంగా అలా దర్శిస్తారు నిజానికి ఎప్పుడైనా ఇప్పుడు పూజ పురోహితుని పిలిచి పూజ చేసుకుంటున్నారనుకోండి మీరు ఎవరైనా దర్శిస్తారంటే ఇప్పుడు మనము ఏ ఫలాన్ని అపేక్షించి ఈ పూజాధికని చేసుకుంటున్నామో ఆ ఫలాన్ని మనకి సంపాదించి పెట్టేవాడు ఈయనే అన్నట్టుగా చూస్తారు కదా దట్ ఈజ్ హౌ యూ లుక్ ఎట్ ది ది రిప్లిక్ దీస్టీస్ లుక్డ్ అపాన్ లైక్ ద సో అత్యధిక ఇక్కడ కూడా అష్టాదశ ఈ పద్దెనిమిది మంది యజ్ఞ రూపములు పద్దెనిమిది మంది రుక్విక్కులు అంటే పదహారు ప్లస్ రెండు ఇవి యజ్ఞ రూపములు అంటే యజ్ఞము యొక్క రూపములు యజ్ఞమే వీరి రూపంగా ఉన్నది ఎందుకని వీళ్ళందరూ కలిసి పని చేస్తేనే అది యజ్ఞం ఇల్లు కట్టాలంటే మేస్త్రీను కూలీలో ఇరవై మంది ఉంటారు వాళ్ళందరి రూపంగా ఉంది ఇల్లు వాళ్ళందరూ వర్క్ చేస్తే అది ఇల్లు కింద రూపుదిద్దుకుంటుంది సరే ఇసకను ఇటకలో మనం సప్లై చేస్తాం అనుకోండి అలాగే ఇక్కడ కూడా నెయ్యిను చక్క కొన్ని ఖర్చులు మనం ఇచ్చినట్లయితే వాళ్ళన్నీ ఆర్గనైజ్ చేసి వాళ్ళు హోమాలజీ చేస్తారు కాబట్టి యజ్ఞస్వ రూప అంటే వీళ్ళే ఋత్విట్లో యజ్ఞ రూపాయ యజ్ఞస్వ రూపాన్ని యజ్ఞ యజ్ఞ నిర్వర్తకా గనక యజ్ఞాన్ని నిర్వర్తించి యజ్ఞాన్ని జరిగిట్లా చేసేటువంటి వాళ్ళు వారే గనుక తర్వాత అష్టాదశ సంఖ్యాకాడు పద్దెనిమిది మంది ఉన్నారు ఒక యజ్ఞాన్ని మనస్సులో పెట్టుకుని చెప్తున్నారు యజ్ఞానికి పద్దెనిమిది మంది ఇంకా తక్కువ కర్మలు ఉన్నాయనుకోండి తక్కువ మందే ఉంటారు ఏ సత్యనారతం చేసుకున్నారనుకోండి అంటే కామ్య సత్యనారాయణ కర్మ ఏదైనా ఒక కామనని మనసులో పెట్టుకు చేస్తారు ఈ మొత్తం డిస్కషన్ అంతా కూడా ఇట్ విల్ అక్వైర్ ఏ న్యూ మీనింగ్ ఇఫ్ ఇట్ ఈస్ గమ్ నిష్కామంగా చేసినట్లయితే ఇది ఎక్కువై సాల్వ్ టుగెదర్ అ డిఫరెంట్ స్టేటస్ కర్మ యోగం అనే స్టేటస్ వస్తుంది మీకు తెలుసుది సో కామ్యకర్మని ఇక్కడ వర్ణిస్తున్నాము అష్టాదశ అంటే అష్టాదశ సంఖ్యాకా పద్దెనిమిది మంది యజ్ఞరూపములు ఎవళ్ళి పద్దెనిమిది మంది నేను షోడశర్విజ పత్ని యజమాన పిత్యష్టాదశ అది పదహారు మంది ఋత్వికులు పత్ని అంటే భార్య యజమాన యజ్ఞం చేసి ఆయన మొత్తం పదహారు మొత్తం పద్దెనిమిది ఈ పదహారు మంది రుత్విక్కులు లెక్కేటంటే ఒక్కొక్క వేదానికి నలుగురు ఋత్విక్కులు నాలుగు నాలుగు పదహారు మళ్ళీ వాళ్ళ కేటగిరీస్ మీరు ఆల్రెడీ వినున్నారు కనుక ఐ కెన్ రిమైండ్ యూ హోత ఒక అన్నానా ఆయనకి అసిస్టెంట్ ముగ్గురు నలుగురు ముగ్గురు వాళ్ళని హోతృగణము అని అంట ఉద్ఘాత వాళ్ళు నలుగురు అద్వరియు నలుగురు వీళ్ళ ముగ్గురికి సూపర్వైజ్ చేసి ఆయన ఒక ఆయన ఉంటాడు ఆయనకి బ్రహ్మ అని పేరు అని చెప్తేనే ఈనాడు కూడా పురోహితుల్ని బ్రహ్మగారు వచ్చేలా ఉంటారు అంటే ఇంకా ఆయనే అన్నిను హీజ్ ఎవ్రీథింగ్ ఆయన ఎవరినైనా అసిస్టెంట్ని తెచ్చుకున్నాడు అనుకోండి ఇప్పుడు ప్రురోహితులు వాళ్ళ అసిస్టెంట్ని తెచ్చుకుంటారు వాళ్ళ మీద సూపర్వేషన్ ఆయనే ఉంటుంది ఆయనకి బ్రహ్మ అని ఆయన ఇన్ కేసు సూపర్వైజ్ చేస్తూ ఉంటారంటే ఇప్పుడు యజ్ఞాల వీ చేసిన చోటు బ్రహ్మగారు ఒక ఆయన ఉంటారు హీ జస్ట్ సూపర్వైజర్స్ హీ డజంట్ పెర్ఫామ్ మచ్ నాట్ నెసరీ ఆల్సో మేనేజర్ లాంటి వాడి సో బ్రహ్మ బ్రహ్మగారు అసమానం ఆయనే సూపర్వైజ్ చేయాలంటే ఎక్కడ దొరుకుతుంది సో ఆయనకు అసిస్టెంట్ మేనేజర్స్ రిప్యూటీ మేనేజర్స్ ఉన్నట్టుగా ఉంటారు వాళ్ళు నలుగురు నాలుగు నాలుగు పద వీళ్ళకి పేర్లు ఉదాహరణకి బ్రహ్మగారితో మొదలుపెట్టండి బ్రహ్మ బ్రహ్మణస్పతి ఇలాగ కొన్ని పేర్లు ఉన్నాయి హోత ఉద్ఘాత ప్రతిహర్త ప్రతిహర్త అన్నవాడు ఉద్ఘాతక అసిస్టెంటు సుబ్రహ్మణ్య వీడు అధ్వర్యుడికి అసిస్టెంటు సుబ్రహ్మణ్య వైదిక నామధేయం సో అధ్వర్యుడికి అసిస్టెంట్ సుబ్రహ్మణ్య సో మైత్రవరుణ అధ్వర్యుడికి అసిస్టెంటు ప్రస్తోత వీడు ఉద్ఘాతక అసిస్టెంటు అచ్చావాక తర్వాత గ్రావస్తుత నేష్ట ఉన్నేత అధ్వర్యు ్రాహ్మణాచంసీ వీళ్ళు మొత్తం పదహారు ఇంకా వైదిక నామధే గారు వాళ్ళు చేసేటువంటి ఆ ఫంక్షన్స్ ని బట్టి వాళ్ళకు ఆ పేర్లు వస్తాయి సో ఈ పేర్లు ఇక్కడ భాష్యంలో లేవు నేను ఇంకే టీకాకారు దగ్గర నుంచి తీసుకుని నేను కాబట్టి వీళ్ళు మొత్తం పద్దెనిమిది మంది ఈ పద్దెనిమిది మంది కలిసి ఈ యజ్ఞాన్ని చేస్తారు ఆ యజ్ఞ ఫలము ఏదో స్వర్గంలో కొన్ని సంవత్సరాల కాలము ఆ దేవమానం ఉంటుంది దివ్య సంవత్సరాలు అక్కడ ఏవో భోగాలు భోగాలంటే స్వర్గంలో భోగాలు ఏముంటాయో చెప్పుంటారా ఆ స్వర్గంలో ఆహారము అది కూడా హెవీ ఉండదు ఇంకా మీరు ఎంత భోజనం చేసినా హెవీ ఉండదు దట్ ఈజ్ వన్ స్పెషల్ క్వాలిటీ స్వర్గంలో మరి స్వర్గం అంటే ఉంటుంది స్వర్గంలో కూడా ఇక్కడ ఎక్కువ భోజనం చేసినట్టుగా అక్కడ భోజనం ఎక్కువైతే కడుపులో పొట్లు వస్తే ఇంకా స్వర్గం ఏమిటది హెవీ అనే ప్రసక్తం అలాగే డ్యాన్సులు డ్రామాలు అవి వినోద కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి తెల్లవారుజాం లేవడము తర్వాత మళ్ళీ హోమాలు అవి చేయడం ఈ న్యూసెన్స్ ఏమి ఉండదు ఇలాగంటే టీ భోగభూమి కదా అది భోగభూమిలో కర్మ ఉండదు కర్మ భోగం ఉండదు ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్ అంటే మనం కూడా ఇంట్లో ఏదో దేవుడి పూజకి మందిరం లేరును భోగాని కోసం ఇంకో స్థానంలో సెపరేట్ చేసి పెట్టుకున్నాం వి డా మిక్స్ అప్ వన్ విద్యా సోల ఎనీవే ఏతదాశ్రయం కర్మ ఉత్తం కథితం శాస్త్రేణ ఏంటి పద్దెనిమిది మందినని చెప్పి కర్మ అంటున్నారు ఏమిటంటే ఈ కర్మ వైదిక కర్మ ఈ పద్దెనిమిది మందిని ఆశ్రయించి ఉంటుంది ఈ పద్దెనిమిది మందితోటి కర్మ ఒక యజ్ఞం అయితే పద్దెనిమిది మంది కావాలి పద్దెనిమిది అంటే భార్యాను భర్త వీళ్ళతో కలిపి పద్దెనిమిది అంటే పదహారు తెచ్చుకోవాల్సి ఉంటుంది ముందు వీళ్ళలో వీళ్ళు సంకల్పం చేసుకుంటారు కదా వేర్ ఫర్ టు ఆర్ కౌంటెడ్ పర్సన్ వీళ్ళందరితో కలిసి ఈ కర్మ నడుస్తుంది శాస్త్రం ఆ విధంగా బోధించి ఉన్నది అందుకోసమని అష్టాదశ అష్టాదశ ఉక్తం ఉక్తం అంటే కర్మ ఏతదాశ్రయం అని అంటే ఈ పద్దెనిమిది మందిని కర్మ ఆశ్రయించింటుంది అని శాస్త్రము చేత చెప్పబడినది అష్టాదశ అవరం ఏషు కర్మానుంది ఆయన అంటున్నారు దాన్ని ఏష్ష్టాదశు అవరం కేవలం జ్ఞానవర్జితం కర్మా ఒకవేళ పద్దెనిమిది మంది కలిసి దాన్ని నిర్వర్తిస్తారు వీరు ఎందు ఆశ్రయించి ఉన్నదా కర్మ ఎటువంటి కర్మ అండి ఆ వరం కర్మ ఏషు కర్మ ఎవరి ఎందైతే అది ఆశ్రయించుకుని ఈ కర్మ అటువంటి ఈ కర్మ ఆ వరం అంటే ఇన్ఫీరియర్ అని అర్థం ఎందుకు ఇన్ఫీరియర్ ఏమిటి వచ్చింది దానికంటే కేవలం కర్మ జ్ఞానవర్జితం జ్ఞానం ఏముంది ఉపాసన ఏముంది ఇప్పుడు మీరు దేవాలయానికి వెళ్తారు మెకానికల్ ఫిజికల్ యాక్టివిటీయే ఉంది మెకానికల్ని పోనీ డోంట్ డోంట్ సే దాట్ ఓకే ఇట్ ఆస్ నాట్ సే మెకానికల్ సో ఇది దేవాలయానికి వెళ్తారు యూ హ్యావ్ ఫిజికల్ యాక్టివిటీ ఉంది మైండ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడుంది దెర్ ఈజ్ నో మైండ్స్ ఇన్వాల్వ్మెంట్ వెళ్లారు క్యూలో నిలబడ్డారు క్యూలో నిలబడితే ఆ క్యూ తెలు అది ఫిజికల్ యాక్టివ్ విసుక్కుంటారు క్యూలో నిలబడితే ఉల్లాసంగా ఉంటుందో ఏమేమి విసుక్కుంటారు చికాకు పడతారు ఏదో దేవుడి దగ్గరికి వచ్చినా క్యూ తప్పలేదని బాధపడతారు ఏదో పాత సంగతిలో గుర్తు చేసుకుంటారు ఏదో పుస్తకం అవలో చదువుకుంటారు ఏదో వేస్తారు మొత్తానికి ఇబ్బందికరంగానే ఉంటుంది కానీ క్యూలో నిలబడి హ్యాపీగా ఉండేవాడు ఏదో ఉండడు సాధారణంగా సో జనరల్గా ఏదో కింద మీద దేవుడి దగ్గరికి వెళ్తారు అక్కడ మనస్సు ఒక్క పిసర నిలిస్తే మీరు భాగ్యవంతుడే ఒక ప్రిసర్ ఎందుకంటే అంత కష్టపడ్డందుకైనా మనసు క్షణం అంతకంటే ఎక్కువ ఉంటే వెనకాల నుంచి మళ్ళీ క్యూ ముందుకు తోసేస్తూనే ఉంటారు మీ పవరు కూడా చూడాలి కదా బయటకు వచ్చేస్తారు బయటకు వచ్చి ఇప్పుడు ఏం చేస్తారు ప్రసాదం కొనుక్కోవడం ప్రసాదం కొనుక్కోవడం ఏమిటి చేతిలో పెట్టింది ప్రసాదం నోట్లో పెట్టుకున్న ప్రకారం వాళ్ళు కానీ ప్రసాదం కొనుక్కోవడం వైయుస్ పచ్చేసి ప్రసాదం ఉంది ఫస్ట్ కొనేది ప్రసాదం ఎలా కాదు కానీ తిరుపతి వెళ్ళి ప్రసాదం పెట్టకపోతే బాబు సోషల్ కండిషనింగ్ దీంట్లో తిరుపతి వెళ్ళి వచ్చారంటే ఓ లడ్డూ అయినా మోసుకురావాలి ఎందుకని చుట్టుపక్కల వాళ్ళకి పెట్టండి కట్టాలి అరే తిరుపతి వెళ్ళొచ్చి ప్రసాదం పెట్టలేదా అని అడిగిపోతారని ఓ రెండు రడ్డులో మూడు లడ్డులో కొనుక్కున్నాడు వాడు మనిషికి ఒక లడ్డూ అంటే లాంఛం పెట్టడం వాడికి ఎవరి థింగ్ ఈజ్ ఏ టు జీ ఆల్ రాంగ్ అయి వాట్ యూఆర్ డూయింగ్ యూ థింక్ యూఆర్ డూయింగ్ గ్రేట్ పుణ్యం నథింగ్ యూఆర్ డూయింగ్ At the best, you will get some puññam. That is what they would fail to say in the gada-gada che-se-rakanaka. <laughs> some puñjo you will get. Avaram. Ipid meek artha venda, deva-devam gallu mahala-ante-vaalan Indu-ku doranga-petta-arun, how do you know? <laughs> they are very hostile. Indu-ke-da-visna. Ike illa-ante <laughs> pāthāl-gette, madhe doranga-petta-gupta-e-nja-stara. Wal-adāya-niki gandhi-koṭhini-ya-tawakni Ṭhini-ti-on-te pāthāl-gette. సో ఆ వారం ఇస్ ఇన్ఫీరియస్ బికా దెర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది మైండ్ మీరు మైండ్ ఇన్వాల్వ్మెంట్ ప్రవేశపెట్టారనుకోండి మిమ్మల్ని అక్కడి నుంచి పక్కకి పంపించేస్తా నేను ఒకసారి కన్యాకుమారి దేవాలయానికి వెళ్లా వెళ్ళే అక్కడ ఒక్క నాకేవో మంత్రాలు తంత్రాలు తంత్రాలు రాకపోయినా మంత్రాలు ఏవో కొన్ని నోటుకోవచ్చు అవన్నీ ఒక్కసారి పారాయణ చేసేసుకుందాము అని నా మనస్సుకి ఒక ఉల్లాసం కలిగింది ఆ స్థాన మహిమ చేత సరే కూర్చున్నా అక్కడ ఖాళీగా ఉంది ఓ కార్నర్లో కూర్చున్నా కూర్చుని నేను ఏదో జపం చేసుకుంటున్నా ఒక ఆయన వచ్చారు పురోహితుల్లో ఒకళ్ళు వచ్చారు ఆయన కౌన్ రైతు అని అంటే భక్తుడిని భక్తుడైతే దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలి ఇక్కడే మొఠాన వేస్తావు వెళ్ళ అని చెప్పాడు నేను ఇక్కడ కూర్చుని నీకు ధ్యానం చేస్తే నీకు అభ్యంతరం అయితే ఇది ధ్యానం చేసే చోటు కాదంటే వినవేమే అయిపోయింది సో సో అవరం జ్ఞానరహితం కేవలం ఓకే యూ గో టు ది టెంపుల్ బయాలజీ మీన్స్ డూ దాట్ బట్ డోంట్ సే దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ దట్ మీన్స్టేక్ యూ డోంట్ అంతే మనం చెప్పి పాయింట్ అదే టెంపుల్ కు కాదు చెప్తుంది నేనే వెళ్తాను మీకు ముందు నేనే వెళ్తాను కానీ దట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ that is just the beginning like an infant stepsules par duru chinna pillu nadaka nechukunappudu veshe step motta modati tappata adugulu antare adi that is what it is so understand it that way dan tarvata upasana ane kutumbadi manassuni bhakti bhavam toote nimpadu it is a special path a bhaktane di అది అలా ఓ రోజులో వచ్చేసేది తర్వాత ఇంకో చిత్రం ఏంటంటే ఈ భక్తి ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ నాట్ కంట్రోల్డ్ బై విల్ పవర్ దట్ అనదర్ మేజర్ ప్రాబ్లం విత్తి యూ కెనాట్ సే ఈ వేటి నుంచి మీద భక్తిగా ఉంటాను ఐ టుక్ అసిషన్ యూ కెనాట్ సే దర్క్ లైక్ ద ఈ రోజు నుంచి నేను రోజు పొద్దున్నే శ్రీకృష్ణుడి ఫోటోకు దండం పెడతాను అని విల్ పవర్ చేతన మీరు చేయగలుగుతాను బట్ స్పాంటేనియస్ గా భక్తి డెవలప్ నేను చేసేసుకుంటాను అంటే దట్ ఈజ్ నాట్ డిపెండెంట్ అపాన్ విల్ పవర్ భక్తి మీకు కావాలి అంటే మహాత్ముల యొక్క సంసర్గంలో ఈశ్వరుని యొక్క మహిమను లీలలను శ్రవణం చేస్తూ మహాత్ములను సేవ చేస్తూ కొంతకాలం గడపాలి అప్పుడు సంసారం మీద ఉన్నటువంటి ప్రేమ కొంత తగ్గి టు దట్ ఎక్స్టెంట్ ఆ ప్రేమ ప్రవాహం ఇటువైపు మళ్ళుతుంది దెన్ యూ విల్ డిస్కవర్ దట్ యూ హ్యాడ్ గెయిన్డ్ భక్తి ప్రేమ అంటే అలాగే ఉంటుంది ప్రేమ అనేది ఒక విల్ పవర్ మీద బేస్ అయి ఉండదు ఇప్పుడు ఈ వ్యక్తులు నువ్వు ఈ వ్యాధి నుంచి ప్రేమించు అని ఆజ్ఞ జారీ చేసేస్తే అలా ప్రేమించడం కుదరదు ఇప్పుడు కొత్తగా ఫీల్డ్ అవుతుంది అత్తగారు కోడలు ఓకే లెటర్స్ లవ్ ఈచ్ అదర్ అని ఒక డెసిషన్ తీసేసుకుని మొదలు పెడతారు యూనిట్ వర్క్లు అయితే వై ఇట్ డజంట్ వర్క్ ఎందుకంటే పెళ్లి చేసుకుంటున్నారు ఇష్టపడి చేసుకుంటున్నారంటే అర్థం ఏంటండి ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారంటే వడ్డసిట్ని మీ అమ్మాయి నాకు నచ్చింది అబ్బాయికి నచ్చింది నాకు నచ్చింది మా ఆయనకి నచ్చిందనో లేకపోతే నా ఫాదీకి నచ్చిందనో మొత్తం కుటుంబ సభ్యులు మా సోదరులు ఉంటే సోదరులు కూతురు ఉంటే కుట్లు అందరికీ నచ్చి కట్నాలు కానుకలు అన్నీ ఇష్టపడి చేసుకుంటున్నారు కదా ఇష్టపడి చేసుకున్నారంటే అర్థం ఏంటి దే డిసైడెడ్ టు లవ్ ఈచ్ అదర్ కంటిన్యూస్లీ దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ పది కాలాల పాటు మేము ఇలాగ డెసిషన్ తీసుకున్నాము పది కాలాల పాటు ఈ కుర్రాడు అమ్మాయి కలిసి జీవిస్తారు అయ్యా మీరందరూ కూడా ఆశీర్వదించండి అనే ఆశీర్వచనాలు కూడా తీసుకుంటారు జస్ట్ టు సిమెంట్ ది రిలేషన్షిప్ మూడు రోజుల లోపు దెబ్బలాడుకోవడం ప్రారంభిస్తారు వాట్ ఈస్ ది ప్రాబ్లం ప్రాబ్లం ఈజ్ love is not dictated by your will that is the problem then how love comes love has to grow it has to grow upon you so mee meda apa handa english telugu translation anusaram so mee hrudayamlo adi kramakramanga vardhallali వర్ధిల్లాలి అంటే అది వర్ధిల్లటానికి తగిన సహకారం మీరు అందించాలి మీరేమో వ్యతిరేక భావం ఈగో క్లాషెస్ పెట్టుకుని వ్యతిరేక భావాన్ని పెంపొందించుకుంటుంటే అప్పుడే తల పొటూ కొద్దిగా అంకురిస్తున్న ఆ రొంత ప్రేమని తుడిచిపెట్టినట్టు అయిపోతుంది ఆ కథ ఇంకా మళ్ళీ లవ్ రాదు బికమ్స్ డిఫికల్ట్ టు లవ్ ఆఫ్టర్ వర్డ్స్ ఐదెన్ యూ కెన్ రిమైన్ న్యూట్రల్ ఆర్ వీ విల్ కంటిన్యూ టు బి హాస్టైల్ యూ కెనాట్ లవ్ ఈశ్వరునియందు భక్తి కూడా అతిదే భక్తికి విరుద్ధమైనటువంటి విషయాలన్నింటినీ కూడా క్రమంగా దూరంగా అయిపోతూ భక్తికి అనుకూలమైన వాతావరణంలో కొంతకాలం జీవిస్తే అప్పుడు భక్తి నిర్మాణం అవుతుంటే మెకానికల్గా కర్మ చేసేసినంత మాత్రాన లభించే ఫలము అల్పము ఫలము లేదు అని కాదు అల్పము అవరం కర్మ ఎందుకంటే కేవలం జ్ఞానవర్జితం కేవలం కర్మ అంటూ ఉంటారు వేదాంతంగా కేవలం కర్మ అంటే అది నిందది కేవలం కేవల శబ్దానికి నిందని అర్థం ఎందుకంటే మెకానికల్ అని ఓన్లీ కర్మ దేర్ డివోషన్ ఇన్వాల్వ్ సో యూ హ్యావ్ టు గ్రో ఇన్ డివోషన్ అంటే ఏంటనమాట మనస్సు మీద వర్క్ చేసి చేయాల్సి యూ హ్యావ్ టు వర్క్ విత్ ది మైండ్ మైండ్ మీద కొంత డిసిప్లిను కొంత వర్కౌట్ అవసరం ఫిజికల్ వర్కౌట్ లాగే మైండ్ మీద వర్కౌట్ అవసరం కొంత మెడిటేషన్ లేనిదని మహాత్ముల యొక్క సంసర్గం చాలా అవసరం అసూ అతస్ అవరకర్మాశ్రయాణం అష్టాదశానా అదృఢతయా ప్లవవాత్ ప్లవతే సహఫల సో ఈ పద్దెనిమిది మంది ఉన్నారు పదహారు ప్లస్ టూ అందరూ కూడా కర్మకి ఆశ్చర్యమై ఉన్నారు వాళ్ళ మీద ఆధారపడి ఉంది కర్మ ఎటువంటి కర్మ కేవలం కర్మగా అంటే అవర కర్మ ఇన్ఫీరియర్ వెరైటీ ఆఫ్ కర్మకి ఆశ్చర్యంగా ఈ పద్దెనిమిది మంది ఉన్నారు కాబట్టి పద్దెనిమిది మంది ఉన్నారు కదా అని పద్దెనిమిది మంది ఇన్ఫీరియర్ కలిస్తే ఒక సుపీరియర్ అవుతుందా ఏమే ఇప్పుడు లెక్కలో ఒకటి థర్టీ మార్కులు వచ్చినవాడు ఇంకోటి ట్వంటీ మార్క్స్ వచ్చినవాడు ఇంకోటి ఫార్టీ మార్క్స్ వచ్చిన వాడు కలిస్తే విదే ఈక్వల్ టు సిక్స్టీ మార్క్స్ వచ్చిన వాడితో ఈక్వల్ అవుతారా అవరు యుద్నాట్ బిల్డప్ లైక్ దట్ ద్ నాట్ వే టు బిల్డప్ సో పద్దెనిమిది మంది అవర కర్మ ఆశ్చర్యమైనప్పుడు వాళ్ళు కలిస్తే వచ్చేటువంటిది అవరకర్మగానే ఉంటుంది దేర్ ఇజ్ నో వెర్టికల్ గ్రోత్ దేర్ ఇజ్ నోన్ హారిజాంటల్ స్ప్రెడింగ్ ఉంది ప్రెక్టికల్ గ్రోత్ ఉండదు మనవాళ్ళు ఏం చేస్తారంటే యూనివర్సిటీస్ అని మొదలు పెడతారు ఓ యూనివర్సిటీ పెట్టిన తర్వాత దాన్ని దాని గ్రోత్ వచ్చి ఇట్లా చూసుకోవాలి ఒక యూనివర్సిటీ పెట్టామో రెండు పెట్టాము మూడు పెట్టాము ఇప్పుడు ముప్పై యూనివర్సిటీలు ఉన్నాయి జస్ట్ స్ప్రెడ్ ది ఎనర్జీస్ థిన్లీ త్రూ అవుట్ ది ప్రతి టౌన్ కు యూనివర్సిటీ పెట్టేయటం ఏ యూనివర్సిటీలో గ్రాండ్స్ ఉండవు ఫండ్స్ ఉండవు లాబొరేటరీ ఉండదు కెమికల్స్ ఉండవు ఏ ఉండదు మైక్రోస్కోప్ ఉండదు ఇంజనీరింగ్ కాలేజీలు రెండు వందల డెబ్బై ఇంజనీరింగ్ కాలేజీలు పాఠం చెప్పేవాళ్ళు ఉండడు ఈ రోజు నాకు కొంచెం క్యాల్కులేషన్స్ వచ్చాం నేను క్యాల్కులేషన్ చెప్తానంటే అయ్యా మీకు మేము నెలకెళ్ళి ఇచ్చుకుంటాం మీరు వచ్చి మా క్యాల్కులేస్ మా విద్యార్థులకు పాఠం చెప్పండి నేను మర్చిపోయినా అయ్యా క్యాల్కులే కొని ఎంత గుర్తుంటే అంతే కదా అసలే చెప్పేవాడు లేడు ఇంజనీరింగ్ కాలేజెస్ యొక్క ప్రారంభం అలా ఉంది తిన్నగా స్ప్రెడ్ చేసేసుకుంటూ వెళ్ళిపోతే దట్ కైండ్ ఆఫ్ గ్రోత్ ఈస్ నాట్ డిజైర్ ల్ గ్రోత్ ఉండాలి క్వాలిటేటివ్ గ్రోత్ ఉండాలి ఊరికే క్వాంటిటీ కాదు సో ఊరికే పది మందిని పోవేసి పెద్ద కర్మ చేసేసే ఉంటే అది దట్ ఈస్ నాట్ ది వే టు మేక్ ఎ గ్రోత్ అష్టాదశ అష్టాదశ నెంబర్కి ఇంపార్టెన్స్ అది పద్దెనిమిది పద్దెనిమిది అని హడావిడి ఎందుకు చేస్తున్నారంటే ఊరికే హడావిడ ఎక్కువ చేసి గడబిడ ఎక్కువ చేసేస్తే దాని వాల్యూ పెరిగిపోదు అష్టాదశ పద్దెనిమిది మంది కలిసి చేసినా కూడా ఆ వారం దాని ఫలము తక్కువే నింద నిందంటే అభిప్రాయం నింద యొక్క తాత్ దీనికి నహిందా న్యాయం అని ఒకటి ఉంది ఇలాంటి కాషం ఒకటే కదా నహి నిందా న్యాయం ఏమిటంటే నిందించటంలో దానిని దిగలాగేసి ఎందుకు పనికిరానది చెప్పడం తాత్పర్యం కాదు మరి ఎందుకు అలా నిందిస్తారు పట్టుకు దాన్ని అవరం అన్నారు ప్లవ అంటున్నారు దుఃఖ రూపం అని ఎందుకు వై యూ లైక్ దాట్ జస్ట్ టు లిఫ్ట్ యూ అప్ దాల్ uplifting is the purpose kevala karmale vello aagipowuddu you grow vertically don't grow horizontally grow vertically you go to the car temples yatraku molledara ikka temple okka temple okka temple 12 temples chusi ratri nunchu challisipoyochara do you think it is growth no you go to one temple spend an hour there with devotion and the uh, విత్ విత్ ఆల్ గుడ్ వాల్యూస్ ఉన్న వాళ్ళ ఇంకేదైనా కొంత సర్వీస్ వాళ్ళకైనా మానవులకి కష్టంలో ఉన్న వాళ్ళకి ఏదైనా సేవ చే ఈశ్వర భావంతో నిష్కామంగా సేవ చేశారంట ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ట్వెల్వ్ టెంపుల్స్ జస్ట్ విజిట్ వన్ టెంపుల్ అండ్ యూస్ దట్ ఎక్స్ట్రా ఎనర్జీ ఇన్ ఏ డిఫరెంట్ డైరెక్షన్ ఇన్ వెర్టికల్ గ్రోత్ దట్ ఈస్ బెటర్ ఇందుకోసం అష్టాదశ సో అదే అంటారు శంకరులు అవర కర్మాశ్రయులు అయ్యారు కనుక పద్దెనిమిది మంది ఉన్నా అది అదృఢంగానే మిగిలిపోయింది అంచేతనే ప్లవత్వ ప్లవతే నశించేదిగానే ఉన్నది ఎలా నశిస్తుందంటే ఫలేన సహా తత్సాధ్యం కర్మ కర్మ ఎలాగో నశించిపోతుంది కర్మ మీరు చేస్తుండగానే నశించిపోతుంది కదా అయిపోతుంది కదా అయిపో నశించిపోవడం అంటే అయిపోవడదా అగ్నిలో హోమం చేశారనుకోండి ఆహుతి ద్రవ్యం ఎలాగో నశించిపోతుంది కర్మ అయిపోతుంది పండాలు తీసేస్తారు ఇద ఫలం కూడా అలాగే ఉంటుంది చాలా అల్పంగా ఉంటుంది సారీ జస్ట్ కుండ వినాశాదివా క్షేరద్యాదీనా అదే ఇప్పుడు కుండలో కుండ అంటే కుండే సంస్కృతంలో కుండ అంటే పెరుగు కూడా కుండ కుండలో పాలు పోశారని కొండ ఆ కుండ పగిలిపోతే పాలు ఏమవుతాయి చల్లా చెదిరైపోయి నేలపాలైపోతాయి కుండ వినాశాత్ క్షీరదధ్యాదీనాం ఇవ తత్స్థానం నాశ ఆ కుండ పెరుగు పాలు మొదలైనవి ఏమైనా ఉంటే అవి కూడా మనకు ఉపయోగపడకుండా పోతాయి సరిగ్గా అదేవిధంగా మీరు అత్యల్పమైన కర్మ చేసి పెట్టుకున్నారు అత్యల్పమైన కర్మ అలాగా క్షణకాలంలో వినాశాన్ని పొందేస్తుంది దానికి బలం లేదు ఉపాసనా బలము దానికి లేదు ఫిజికల్ యాక్టివిటీ లాగా అయిపోయింది మెకానికల్గా అయిపోయింది కాబట్టి ఆ కర్మ